ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం నిన్న మొదటి భాగం వ్యక్తిత్వ వికాసం అనేదాన్ని పరిచయం చేసుకున్నాం ఇవాళ రెండవ భాగంలోకి వస్తున్నాం దీంట్లో వ్యక్తిత్వం ఎలా తయారవుతుంది ఎలా ఏర్పడుతుంది మనిషికి అనే దాని గురించి వివరంగా చెప్పుకుందాం ఒక చిన్న పిల్లవాడు అని చెప్పాము మనిషి జీవితంలో ఏ ప్రాణి జీవితంలోనైనా సరే ఒక పుట్టుక అనేది ఉంటుంది పెరుగుదల అనేది ఉంటుంది క్షీణత అనేది ఉంటుంది చివరికి ముగింపు ఉంటుంది ఒక చిన్న కీటకం సరే మనిషి అయినా సరే అయితే మనిషి జీవన ప్రమాణం ఎక్కువ ఇవాళ భారతదేశంలో సగటున మనిషి డెబ్భై సంవత్సరాలు బ్రతుకుతున్నాడు కొంతమంది పుట్టినరోజు చనిపోవచ్చు కొంతమంది ఎనభై తొంభై ఏళ్ళలా ఉండొచ్చు సగటు కనుక తీసుకుంటే ఒకప్పుడు అది ఇరవై ఐదు సంవత్సరాలే ఉండేది కానీ ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితుల వల్ల వైద్య రంగం బాగా అభివృద్ధి చెందటం వల్ల ఒక చోట నుంచి ఒక చోటకి రవాణా సౌకర్యాలు పెరగటం వల్ల జీవన ప్రమాణం కూడా పెరుగుతూ ప్రస్తుతం ఇది భారతదేశంలో సగటు డెబ్భై సంవత్సరాలు ఉంది అగ్రరాజ్యాల్లో అభివృద్ధి చెందినటువంటి రాజ్యాల్లో అది డెబ్బై ఐదు ఎనభై అలా ఒక్కొక్క దేశాన్ని బట్టి ఉందన్నమాట మరి మనం మొట్టమొదటి దశ బాల్యం బాల్యం అంటే పూర్తిగా తనకు కావలసినటువంటి ఆహారం తను తీసుకోలేడు ఆ స్థాయి నుంచి తను నడవలేడు మొదటి రెండు సంవత్సరాలు కూడా పూర్తిగా ఇన్ఫెంట్ లాగా ఉంటాడు అంటే ఏడుస్తాడు ఎందుకో తెలియదు ఏడ్చినప్పుడు తల్లి వచ్చే ఆహారం ఇట్లా తర్వాత అతను చూస్తూ ఉంటాడు అమ్మను చూస్తాడు మనం మంచినీళ్ళు గ్లాస్ తీసుకొని తాగటం మనం తినటం ఇవన్నీ చూస్తాడు మళ్ళాగా చేయాలని ఉంటుంది కానీ చేయలేడు ముందు కూర్చోగలుగుతాడు పక్కకు దొరలగలుగుతాడు పొర్లుతాడు ఆ తర్వాత నేల మీద అంబాడుతాడు ఆ తర్వాత ఏదో ఒకటి వస్తువును పట్టుకొని మంచాన్నో కుర్చీనో పట్టుకొని నడవటానికి ప్రయత్నం చేస్తాడు ఇట్లా అనేకమైనటువంటి దశల్లో ఆరంభంలో ఉంటుంది మని చూసి మన్ మాటలు నేర్పుతాం మనం అత్త తాత టాటా ఇట్లా చిన్న చిన్న పదాలను మనం అంటూ ఉంటే అతను కూడా అంటూ ఉంటాడు ఆ చిన్న పిల్లవాడు ఇలా అతను పెరిగేటటువంటి వాతావరణంలో ఆ భాష నేర్చుకుంటాడు ఏది చే పనులు చేయవచ్చు ఏ పనులు చేయకూడదు అనేటటువంటిది కూడా మనం నేర్పుతాం టాయిలెట్ ట్రైనింగ్ ఇస్తాం ఇవన్నీ కూడా ఒక్కొక్క దశ ఒక్కొక్క దశ క్రమంగా పెరిగేసరికి ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వచ్చేసరికి తన దుస్తులతోనే వేసుకోవడం తీసివేయటం ఇట్లాంటివి కూడా నేర్చుకుంటాడు ఇక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇదివరకు అయితే ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత అక్షరాభ్యాసం అనేది చేస్తూ స్కూల్కి పంపించేవాళ్ళు బడికి ఇప్పుడు స్కూలుకు వెళ్ళబోయే ముందే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎంత ఎర్లీగా ఎంత ప్రారంభ దశలో తక్కువ వయస్సులో గనక ప్రవేశపెడితే స్కూల్లో అంత బాగా అభివృద్ధి చెందుతాడని ప్రస్తుతం నమ్ముతున్నారు ఇక్కడ కొన్ని గంటల పాటు స్కూల్లో పంపిస్తారు అది నర్సరీ స్కూల్ కానివ్వండి యూకేజీ కానివ్వండి ఎల్కేజీ కానివ్వండి ఎల్కేజీ పంపిస్తారు ఎల్కేజీ పంపిన తర్వాత వాళ్ళు క్రమశిక్షణ నేర్పుతారు అక్కడ చెప్పులు బయట ఏడిచి లోపలికి రావాలి రాగానే గుడ్ మార్నింగ్ చెప్పాలి నమస్తే చెప్పాలి అని అక్కడ అటెండెన్స్ తీసుకోవటం వీళ్ళందరిని కూర్చోబెట్టడం కథలు చెప్పటం వస్తువులను ఆట వస్తువులను చూపించి వాటిని సరిచేయటం ఎట్లా వర్ష క్రమంలో పెట్టడం ఎట్లా వృత్తం అంటే ఏంటి చతురస్రం అంటే ఏంటి అనేది బొమ్మల్ని దేని గడిలో దాన్ని పెట్టడం ఇట్లా క్రమక్రమంగా క్రమక్రమంగా ఒక్కొక్క స్థాయి ఆ స్థాయి అయిపోయిన తర్వాత ఇంకొంచెం క్లిష్టమైంది ఇంకొంచెం క్లిష్టమైంది ఇట్లా వాళ్ళకి ఎడ్యుకేషన్ నేర్పుతారు ఈ ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఒక భాషను పరిచయం చేస్తారు తెలుగు కనుకైతే ఈ అనేటటువంటి అక్షరాలు క్రమంగా నేర్పుకుంటూ వెళ్తారు ఇంగ్లీష్లో కనుకైతే అల్ఫాబెట్ ఏబిసిడీలు నేర్పుతారు పెద్ద అక్షరాలు చిన్న అర్షరాలు కలం పట్టుకోవటం పెన్సిల్ పట్టుకోవటం స్కెచ్ పెన్ పట్టుకోవటం ఇంకా క్రేయార్స్ పట్టుకోవటం పట్టుకొని కలర్స్ ఏంటి ఆ క్రేయాన్ కలర్ చేత్తో పట్టుకొని బొమ్మ వేయటం ఎట్లా గీయటం ఎట్లా ఓకే ఈ డిఫరెన్స్ ఇది ఈ రంగు ఇది రంగుల మధ్య తేడాలు గుర్తించటం ఇట్లా ఒక్కొక్క దశ ఒక్కొక్క దశ క్రమంగా వెరీ గుడ్ వెరీ గుడ్ అని చెప్తూ ఎంకరేజ్ చేస్తూ బాగుంది బాగుంది అని చెప్పి ఈ పాఠాలు భాష నేర్పుతారు తర్వాత ఒక బృందంలో ఒకటో క్లాస్ పిల్లలు ఒకటో సెక్షన్ పిల్లలు అనుకోండి ఆ పిల్లల్లో కొంతమందిని కలిపి ఆటలాడిస్తారు ఆటలాడించడం వల్ల కలిసి ఎట్లా ఉండాలి అని ఒక నియమాలు ఉంటాయి ఈ నియమాన్ని మనం అనుసరించాలి అనేటటువంటివి కూడా నేర్పుతారు మొదట్లో వచ్చిన కొత్తలో ఆ నలభై నిమిషాల సేపు పీరియడ్లో చాలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసే పనులు చేయనిస్తూ ఉంటారు అక్కడ ఒక్కొక్కసారి ఒకళ్ళు ఒకళ్ళు ఆ కొత్త వాతావరణంలో ఏమలేక మొదట్లో ఏడుస్తారు మేము ఇంటికి వెళ్ళిపోతామంటారు ఆయా తీసుకొని వెళదామని చెప్పి కూర్చోబెట్టి ఓదార్చి సరి క్లాసులో కూర్చోబెట్టడం అలవాటు చేస్తారు మొదట్లో రోజుకి నాలుగు గంటలు కనుక అక్కడ కూర్చుంటే చాలు అంతకంటే ఎక్కువసేపు కూర్చోలేరు అది కూడా అన్నం తర్వాత లంచ్ అవర్కే ఇంటికి పంపిస్తారు కొంతమంది కొంతమంది ఆ మధ్యాహ్న భోజనం కూడా అక్కడే ఇంటి దగ్గర నేను తెచ్చుకున్న క్యారియర్లో ఉన్న అన్నం బాక్స్లో తీసిపెట్టి కాసేపు అక్కడే నిద్రపోతారు నిద్రపోయిన తర్వాత మళ్ళీ లేచి ఏదో మళ్ళీ కొంచెం ఒక యాక్టివిటీ ఒక ప్లే ఒక పాట ఆటో ఇట్లాంటివి చెప్తూ మొత్తం మీద ఎక్కడ బెత్తం ఉపయోగించడం కానీ కొట్టడం కానీ ఈ పద్ధతిలో ఇప్పుడు ఆధునిక విద్య జరుగుతూ ఉంది ఇలా ఉంటే ఇది చదువు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మన మాతృభాష ఏదైతే ఇంట్లో అదే భాష మాట్లాడుకుంటాం అది కాక బయటకు వస్తే ఇంకొక భాష నేర్పుతారు ఇది ఇలా ఉంటే అసలు వ్యక్తిత్వం అనేది ఎలా ఏర్పడుతుంది ఈ వ్యక్తి ఇలా ఉండడానికి కారణం ఏంటి ఈ కృష్ణ ఇంత మంచి ఎర్రని రంగులో ఎందుకున్నాడు ఈ సీత ఎందుకు రంగు తక్కువగా ఉంది అని చూస్తూ ఉంటే ఎట్లా వస్తుంది ఈ రంగు అంటే తల్లి తండ్రి నుంచి వాళ్ళ జన్యువులు అంటే జీన్స్ అన్నమాట వాళ్ళ జీన్స్ని బట్టి ఈ వ్యక్తికి కళ్ళు ముక్కు నోరు జుట్టు ఒక్కొక్క ప్రతి శరీర భాగం ఇవన్నీ కూడా వాళ్ళిద్దరికొన్నటువంటి వాటిల్లో ఎక్కువ భాగం వస్తుంది ఏదో వస్తుందో తెలియదు ఇది ఆ కాంబినేషన్ ఎలా తయారవుద్దామని తెలియదు ఒక అండం ఒక వీర్యీకరణం కలిసినప్పుడు ఏర్పడేటటువంటి పిండంలో ఎన్ని లక్షణాలు ఎన్నైనా రావచ్చు అన్నా తమ్ముడు ఉంటారు నలుగురు పిల్లలు ఉంటారు అనుకోండి నలుగురు పిల్లలు ఒకే తల్లి తండ్రికి జన్మించిన వాళ్ళు అయినప్పటికీ కూడా ఒకే రకంగా ఉండరు ఎందువల్ల అంటే ఇది కేవలంగా తల్లి తండ్రి నుంచే కాకుండా వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళ తాత ముత్తాత ఇలా గత ఏడు తరాల వరకు ఉన్నటువంటి జీన్స్ ఏవైనా సరే వీళ్ళలో రావచ్చు మధ్యలో ఒక తల్లి తండ్రి బాగా తెల్లని తెల్లని రంగు అనుకోండి కానీ పుట్టేటటువంటి పిల్లలు నల్ల రంగుతో పుట్టచ్చు అది తెలియక రకరకాల అపోహలు పడుతూ ఉంటారు అంటే వీళ్ళ తాత కానీ ఎవరైనా నల్లటి వ్యక్తి ఉంటే ఆ రంగు రావచ్చు వాళ్లకు ఉన్నటువంటి జుట్టు రావచ్చు ఉంగరాల జుట్టు ఉంటుంది కొంతమందికి కొంతమందికి నొన్నటి జుట్టు ఉంటుంది కొంతమందికి రాగి రంగు జుట్టు ఉంటాయి కళ్ళు పిల్లి కళ్ళు లాగా ఉంటాయంటారు కొంతమందికి కళ్ళు చిన్నవి పెద్ద ఇలా ఇలా ఎన్ని లక్ష లక్షణాలు మనం ఆపాద మస్తకం వరకు కింద పాదం దగ్గర నుంచి తల వరకే ఉన్నటువంటి ప్రతి అంశం కూడా భిన్నంగా ఉంటుంది ఈ కాంబినేషన్ ఎందుకు వచ్చిందనేది మన చేతుల్లో లేదు మన జీన్స్ వల్ల అంటే నీకు వ్యక్తిత్వం నీ ఆకారం ముఖ్యంగా రావటానికి కారణం ఏంటంటే నీ జీన్స్ ఓకే నీ జీన్స్ని బట్టి నువ్వు ఇవాళ తయారయ్యావు అని అనుకుంటాం ఇంతే కాకుండా జీన్స్తో పాటు నువ్వు పెరిగినటువంటి వాతావరణం ఎలా ఉంటుంది ఒక ఇద్దరు కామల పిల్లలు ఉన్నారనుకోండి ఒక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఇద్దరు ఒకే తల్లి తండ్రికి పుట్టారు చూడటానికి కూడా ఎవరు తేడా తెలుసుకోలేము ఎవరు పెద్ద ఎవరు చిన్న అని తెలుసుకోలేము కానీ ఒక అమ్మాయిని పుట్టింటి దగ్గర తెలుగు మాట్లాడే ప్రాంతంలో ఉంచారు ఇక్కడే పెంచుతూ ఉన్నారు రెండో అమ్మాయిని మహాన్ మహానగరంలోకి బాంబేలోకి తీసుకెళ్ళి మరాఠీ మాట్లాడేటటువంటి ప్రాంతంలో పెంచారు ఒక ఐదారు సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత ఎప్పుడు చూసినా కానీ ఇద్దరు కవల పిల్లల జీన్స్ ఒకటే అయినప్పటికీ కూడా మిగతా పద్ధతులన్నీ వేర్వేరుగా ఉంటాయి ఒకరు శాఖాహారం కావచ్చు ఒకళ్ళు మాంసాహారం కావచ్చు ఒకళ్ళు మరాఠీ మాట్లాడతారు ఒకళ్ళు తెలుగు మాట్లాడతారు ఇట్లా ఆ ప్రవర్తన ఏది మంచిది ఏది కాదు వాళ్ళ అక్కడ పద్ధతి ప్రకారం వాళ్ళు పెరిగినటువంటి బ్యాక్గ్రౌండ్ నేపథ్యం మతం ఏది ఏ ఏ పండుగలు చేస్తారు ఎట్లా మర్యాద చేస్తారు ఎట్లా నడవడి ఉంటుంది అనేదన్నీ కూడా పూర్తిగా భిన్నంగా ఉంటాయి ఇది ఎందువల్ల వచ్చింది పెరిగినటువంటి వాతావరణం వల్ల కాబట్టి ఇవాళ నీ వ్యక్తిత్వం ఇవాళ ఇవాళ ఎలా ఉన్నది అనే దానికి కారణం ఏంటంటే ఒకటి మీ పూర్వీకుల జన్యువులు జీన్స్ జెనెటిక్గా వచ్చినటువంటి కాంబినేషన్ వల్ల ఒక పురుషుడువా స్త్రీవా ఈ సెక్స్ కూడా జీన్స్ని బట్టి నిర్ణయం అవుతుంది నీ జన్యువులు జీన్స్ వలన తర్వాత పెరిగినటువంటి వాతావరణం వల్ల నువ్వు ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి వ్యక్తిత్వం నీకు అలవడింది అనేటటువంటిది ఖచ్చితంగా నిర్ధారణ మనకు తెలుస్తుంది ఈ విషయం అందరికీ తెలిసిందే వాడు పెరిగిన వాతావరణాన్ని బట్టి వాడు ఇట్లా ఉన్నాడు అని తెలుసుకుంటారు దీన్నే ఒక శాస్త్రజ్ఞులు ఎలా చేస్తారు చే తెలుసుకున్నారంటే ఒక అడవి పక్కన ఉన్నటువంటి ఊళ్ళో ఒక గర్భిణీ స్త్రీ పూర్తి టైం దగ్గరికి వచ్చింది డెలివరీ టైం అయినప్పటికీ అవసరం కోసం ఏ కట్టి పుల్ల కోసం వాటి కోసం అడవిలోకి వెళ్ళి అక్కడ పని చేసుకొని తిరిగి రాబోయేటప్పుడు ఆమెకి నొప్పులు ప్రారంభమైనవి ప్రసవ వేదన అక్కడ కనేసింది అమ్మాయి పుట్టింది అంతలో గాలి వన దుమారం రావటం ఆ పిల్లని తీసుకొని రాలేక ఇంటికి వచ్చేసింది ఊరికి ఇక్కడ ఊళ్ళోకి వచ్చిన తర్వాత రెండో అమ్మాయి పుట్టింది అంటే కవల పిల్లలు అన్నమాట కానీ అడవిలో అమ్మాయిని ఎవరు తీసుకురాలేకపోయారు అసలు ఏమైందో తెలియదు ఎక్కడో ఏమైపోయిందో బతికిందో చనిపోయిందో కూడా తెలియదు ఒక ఏడు సంవత్సరాల తర్వాత మానవ శాస్త్రం అని మనిషి అధ్యయనం చేసేది మనిషిని అధ్యయనం చేసేది మనిషి ఎలా పుట్టాడు మనం ఐదు వారు వందల సంవత్సరాల క్రితం ఎట్లా జీవించేవాళ్ళం ఇట్ట తర్వాత అంతకుముందు ఎట్లా ఉన్నాడు శిలాయుగంలో ఎట్లా ఉండేవాడు అవన్నీ అధ్యయనం చేసేటటువంటిది యాంథ్రపాలజీ మానవ శాస్త్రం అంటారు ఆ శాస్త్రజ్ఞులు అడవిలోకి వెళితే మామూలుగా పర్యవేక్షిస్తూ చూస్తూ ఉంటే ఒక చిన్న పిల్ల మనిషి ఆకారం అంతా మనిషే కానీ నడవలేకపోతుంది మనిషిలాగా నడవటంలా తోడేళ్లు పెంచి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి తోడేళ్ళు ఎలా అయితే నాలుకాళ్లతో నడుస్తాయో అలాగే ఈ అమ్మాయి నడుస్తుంది ఆ అమ్మాయికి భాష రాదు తోడేళ్ళు అరిచినట్టే అరుస్తుంది ఇది వింతగా ఉన్నదని చెప్పి ఇట్లా ఏం జరిగిందని పరిశోధన చేసి వాళ్ళు ఆ అమ్మాయిని జాగ్రత్తగా దగ్గర తీసుకొని ఏమేమి కావాలనో ఆహారం మనం వండిని ఇట్లాంటివి అని తిన్నదో జాగ్రత్తగా ఇంత మునుపు తింటామన్నటువంటి ఆహారం ఇస్తూ పోషిస్తూ గమనించి ఎట్లు ఎందుకు జరిగింది ఇట్లా అని అధ్యయనం చేస్తే ఇది కావల పిల్లలు ఒక అమ్మాయి అందులో మొదటి అమ్మాయి రెండవ అమ్మాయి ఊళ్ళోనే పెరిగింది ఆ అమ్మాయి బాగానే ఉంది వాతావరణం అక్కడ ఏదైతే వాళ్ళు మాట్లాడే భాషే ఈ అమ్మాయి కూడా మాట్లాడుతుంది దీనివల్ల ఇంకా ఖచ్చితంగా తెలుస్తుంది మామూలుగా అందరూ తెలుస్తారు వాడు అక్కడ పెట్టాడు వీడు ఎక్కడ పెరిగాడు రా అందువల్ల ఇట్లా తయారయ్యారది దాన్ని శాస్త్రీయంగా నిరూపించి వ్యక్తి ఇవాళ ఇలా ఉన్నాడు ఈ వ్యక్తిత్వంతో ఉన్నాడు అతని ఇష్టాలు ఇవి అతను క్రూరంగా తయారయ్యాడు అతను సాధువుగా తయారయ్యాడు అనేటటువంటి దాన్ని బట్టి అతని వ్యక్తిత్వం ఏర్పడింది అనేది నిర్ధారించారు కొంతమంది ధనవంతుల్లో ఉన్నటువంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా దగ్గరదారులు వెతకటానికి ప్రస్తుతం యువకులను కొంతమందిని చూస్తూ ఉన్నాం మనం ఏంటంటే వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం ఇల్లు చదువుకున్నటువంటి కలిసి చదువుకున్నటువంటి మిత్రులు విద్యార్థులు తోటి విద్యార్థులు పీర్స్ అంటారు వాళ్ళని సహ వాళ్ళ ప్రభావం కూడా వ్యక్తి మీద ఉంటుంది దొంగతనం చేయటం చాలా సులభంరా నువ్వు బైక్ తీసుకోని రా మన ఇద్దరం కలిసి వెళదాం ఆ బైక్ మీద నేను వెళ్తూ ఉంటాను నువ్వు వెనక్ కూర్చో ఆ మార్కెట్ దగ్గర బజార్లో చైన్స్ ఉంటాయి కదా ఆడవాళ్ళకి ఆ చైన్ ఇలా లాగేద్దాం లాగేసి వచ్చేద్దాం బండి మీద దాన్ని అమ్ముకుంటే పదివేల రూపాయలు మనం జలసగా ఖర్చు పెట్టుకోవచ్చు అని ఒక ఫ్రెండ్ చెప్తే ఓ ఇంతే కదా ఇంత సులభం అప్పుడు మనం ఏ అవసరాలకి వాయిదా చేసుకో అక్కర్లేదు కదా అన్ని కోరికలు తీర్చుకోవచ్చు కదా అని భ్రమపడి ఇవాళ మనం నేరాలను చూస్తున్నాం వాళ్ళకు అవసరం లేదు తిండి లేక కాదు వాళ్ళు దొంగతనం చేసేది ఇంకా విలాసవంతమైన జీవితం గడపడానికి ఇలా నేరాలు చేస్తున్నారు అలాగే ఎవడో ఫ్రెండ్ వచ్చే మిత్రుడు సిగరెట్ తాగితే చాలా బాగుంటుందిరా ఆ మజా వేర్రా అని చెప్పి ఒక సిగరెట్ అండించి రెండు కుక్కలు తాగమని తాగిస్తాడు మొదటి రోజు బాగుండదు వికారంగా ఉండదు చిచ్చి పాడు వాసన అనిపిస్తుంది కానీ క్రమక్రమంగా అలవాటు అది ఒక వ్యసనంలాగా మారిపోతాయి ఇవాళ మనం చూస్తున్నాం అంతకంటే ఘోరమైనటువంటి వ్యసనాలు బాల్యంలోనే అలవాటు ఇవన్నీ కూడా పెంపకంలో ఉన్నటువంటి లోపాల వల్ల జరుగుతూ ఉంది ఒక మురికివాడల్లోనూ నిరుపేదల్లో ఉండేటటువంటి వాళ్ళలోనూ ఆ ఇంట్లో భర్త వచ్చి భార్యను కొడతా ఉంటాడు అనుకోండి అది చూస్తాడు కుర్రవాడు చూసి ఆడవాళ్ళు కొట్టచ్చు ఎవరినైనా కొట్టవచ్చు హింసించవచ్చు అది నా హక్కు అన్నట్లుగా అలా హింసతో కూడినటువంటి ప్రవర్తన వాళ్ళకి అలవాటు అవుతుంది అంటే ఇలా వ్యక్తి ప్రవర్తన అనేటటువంటిది మన జీన్స్లో ఎలా ఉన్నప్పటికీ తర్వాత పెరిగినటువంటి వాతావరణంలో ఎలా ఉంటుంది కాబట్టి నేనేం చేయగలను నా జీన్స్ అలాంటి నేను వాతావరణం ఎంత చెప్తున్నారు ఇంకెవరు ఏం చేయడానికి ఏముంది ఇందులో అనటానికి వీలు ఈ నేపథ్యం ఏదైనా సరే నువ్వు ఇవాళ ముప్పై సంవత్సరాలని వయసు ఇరవై ఐదు సంవత్సరాలని వయసు ఇరవై ఐదు సంవత్సరాల్లో నువ్వు పెరిగిన వాతావరణం జీన్స్ మార్చలేవు జీవితాంతం అంతే ఉంటాయి పెరిగిన వాతావరణంలో ఇది వచ్చింది నీకు కానీ నువ్వు కనుక ఒక ఆదర్శమైన వ్యక్తిగా ఒక మంచి జీవితాన్ని నువ్వు చేయాలని ఉంది మిగతా వాళ్ళలాగా సంస్కారం సంస్కృతి కలిగి విలువైనటువంటి విధానం అయినటువంటి జీవితం గడపవచ్చు గడపాలి అనే అవకాశం కోరిక ఉంది తపన కానీ నేనేం చేయగలను అనుకుంటే చేయగలవు ఒక మనిషివి నువ్వు నీ గతాన్నంతా వదిలేసాయి ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని అంతా చేయకూడదు వీటిని అనే తీసుకొని ఒక నిర్ణయం తీసుకుంటే మనిషి తన భవిష్యత్తుని మార్చుకోవచ్చు దీనికి మార్చుకోవడానికి వీలు లేనటువంటి ఏంటి జెనెటిక్గా వచ్చినటువంటి ఇక్కడ ఆ పెరిగేటటువంటి వాతావరణంలో లింగ విభేదాలు మగవాణ్ణి చూసేటటువంటి పరిస్థితి వేరు కుటుంబంలోనే ఆడపిల్లల్ని చూసేటటువంటి పరిస్థితి వేరు ఆడపిల్లలు బజార్లోకి వెళ్ళి ఆడుకోకూడదు మగపిల్లలతో కలిసి తిరగకూడదు ఇట్లా ఎన్నో నియమాలు చేయి ఆడపిల్ల సిగ్గులేదు నీకు అంటారు అదే మగపిల్లవాడు చేస్తే వాడినేమండ్రు ఇట్లా పెరిగినటువంటి వాతావరణం కూడా లింగ వివక్షత ఆడపిల్లల్ని తక్కువగా చూడటం కించపరచటం ఇవన్నీ మనం పెరిగిన వాతావరణం నుంచి వస్తాయి ఇంకా మంచి చెడ్డ అనేటటువంటిది కూడా వస్తుంది ఇది పద్ధతి చేయవచ్చు ఇది చేయకూడదు ఇది మంచిది కాదు ఇది మంచిది అని వాళ్ళకి నేర్పుతూ ఉంటాం పిల్లలకి అట్లాంటి వాటిల్లో ఆ నల్లమ్మాయి అంటే రంగుని తక్కువగా చేసి చెప్తున్నాం చల్లని తెలుపు పెళ్ళికూతురు భలే బాగుంది అంటే ఒక తెల్లగా ఉండేటటువంటి రు రంగు మంచిది ఎర్రని రంగు మంచిది నలుపు మంచిది కాదు ఆ పొట్టేమ్మాయి ఆ నలుగురు పోతున్నారు చూడు వాళ్ళలో ఆ నాకు తెలుసు అంటే అక్కడ అమ్మాయి పేరు తెలియకపోయినా ఎత్తును బట్టి పొట్టి అమ్మాయి పొడుగు అమ్మాయి ఉంగరాలు ఈ పర్వాలేదు ప్రమాదం కలిగించే కాదు కానీ పెద్ద చిన్న పొట్టి పొడవు రంగు ఇట్లా చెప్తారు కానీ ఈ పోలికలు అన్నీ కూడా పనికిరానిటువంటి పోలికలు అనమాట ఇప్పుడు నేను నీకు రెండు వేలు చూపిస్తున్నాను అనుకోండి ఇందులో ఇది చిన్న వేలు ఇది పెద్ద వేలు ఈ రెండు ఉన్నప్పుడు ఒకటి చిన్నది ఒకటి పెద్దది అయింది ఇప్పుడు ఇది లేదనుకోండి ఈ రెండే ఉన్నాయి ఇందాక చిన్న వేలు అనుకున్నటువంటిది ఇప్పుడు ఏమైంది పెద్ద వేలు అయింది ఇది చిన్న వేలు అయింది అంటే ఇవన్నీ కూడా లావు సన్నం అందం అందం లేకపోవటం ఇవన్నీ కూడా మనం కల్పించుకున్నటువంటి ఇంకొక దాంతో పోల్చినప్పుడు మాత్రమే అర్థాన్ని ఇచ్చేటటువంటి కాబట్టి వీటిని లెక్కలోకి తీసుకోకూడదు వాటిని పరిగణనలోకి తీసుకోకూడదు వ్యక్తిని మాత్రమే తీసుకోవాలి అనేటటువంటిది మనం నేర్చుకోవాలి లేకపోతే ఏమవుతుంది ఒక వయసు వచ్చేసరికి వెంట్రుకలు నల్లని వెంట్రుకలు తెల్లబడటం మొదలవుతాయి మొట్టమొదటిసారి తెల్ల వెంట్రక చూసుకోగానే ఒక భయం ఏర్పడుద్ది అయ్యో నేను పెద్దవాడిని అయిపోతున్నానా నేను ముసలివాడిని అయిపోతున్నానా ఇంకేముంది నా జుట్టు తెల్లబడిపోతుంది అనుకొని ఆ తెల్ల వెంట్రుకల్ని తీసేయటం జరుగుతుంటుంది అవి ఒక స్థాయికి మనం తీసేయలేనంత స్థాయిలో పెరిగిపోతూ ఉంటాయి వయసుని బట్టి మన జీన్స్ని బట్టి అప్పుడు రంగు వేసుకోవటం ఈ మన కల్చర్లో మనం పెరిగినటువంటి సంస్కృతిలో వాతావరణంలో నలుపు అంటే మంచిది కాదు నల్ల రంగు మన చర్మానికి వచ్చినటువంటి రంగు పుట్టకతో వచ్చింది అది జీన్స్ వల్ల మనకి సంభవించింది దీన్ని మార్చలేము కానీ ఈ బలహీనతను ఆధారంగా తీసుకొని ఒక పేపర్లో ప్రకటనలు ఇస్తాడు రోజు ఇచ్చేసి పది రోజులు రాయండి మందు మీ రంగు మారిపోతుంది అనే ఒక సినిమా తారు ఫోటో అక్కడ పెడతాడు మీరు ఎత్తు పెరగాల మా మందు వాడండి ఇట్లా వీటన్నిటినీ అడ్వర్టైజ్ చేసి ప్రకటిస్తూ ప్రకటన ద్వారా జుట్టు నలబడ తెల్లబెడితే వెంటనే రంగు వేసుకోండి ఏ రంగు వేసుకోండి వేసుకోవాలి ఇలా జుట్టు ఊడకుండా మందులు జుట్టు తొలగించడానికి మందులు ఇట్లా ప్రతిదానికి ప్రకటనల తొలికి మనం ఒక ప్రకటనలు నమ్మి ఇట్లా ఉండకూడదు అని ఏదో ఉండటానికి ఐదు మూడు ఉన్నటువంటి అమ్మాయి నేను పొట్టిగా ఉన్నాను నేను పుట్టిగా ఉన్నాను అనుకుంటా దానికి నాలుగు గంగుళాలు ఎత్తుగా ఉండేటటువంటి హై హీల్స్ ఎత్తు మడాలతో ఉన్నటువంటి చెప్పులు వేసుకుంటుంది ఇలా కాస్మెటిక్స్ సౌందర్య సాధనాలు వాడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఇప్పుడు దేశంలో వాడుతున్నటువంటి సౌందర్య సాధనాలు ఒకటి కాదు జుట్టు సంబంధించినటువంటి ఉంగరాలు మెళికలు అట్లాగే ఉంచేటటువంటి వాటిని వేడి చేసి ఆకారంలో కావాలంటే ఆకారంలో ఉంచేయి ముఖానికి పూసుకునేటటువంటి కంటి కను పూసేటటువంటి పెదాలకు పూసే రంగులు ఇలా ఎండలోకి బయటకు వెళ్ళినప్పుడు కాళ్ళకి చేతులకి ఎక్స్పోజ్ అయినటువంటి భాగాలకు రాసేటటువంటి రంగులు చర్మం నూనెగా ఉండడానికి రాసేటటువంటి వాడుకోవాల్సినటువంటి సబ్బులు ఎన్ని రకాలు ఇవి ఆర్గానిక్ సోప్స్ ఇలా ఇలా ఇలా తేనె కలిసిన సబ్బులు ఇట్లా రకరకాలైన వందలాది అలంకరణ సామాగ్రి మనం ఇంట్లో తినేదానికంటే సగమైన అలంకరణ సామాగ్రికి ఖర్చు పెడతా ఉన్నాం ఇదంతా కూడా భ్రమ వల్ల నేను ఏదో నాకు లేదు ఇది ఉంటే బాగుంటుంది అని భ్రమతోటి మనం ఏదో ఏదో చేయలేకపోతున్నాం అని కొరత నాకు లేదు నాకు లేదు నేను అట్లా ఉంటే బాగుంటుంది ఉంగరాల చుట్టూ ఉన్నటువంటి నున్నగా జుట్టున్నటువంటి ఆమెని అట్లా ఉండాలనుకుంటుంది కానీ అటువంటి వాటి కోసం మీరు శ్రమ పడకుండా నీ డబ్బుని వృధా చేయకుండా నీ సమయాన్ని వృధా చేయకుండా నువ్వు ఏం చేయదలుచుకున్నా ఓకే నాది ఒక పరమాత్మ అవతారం లాంటిది నాలాంటి వాడు ఇంకెవడు లేడు ప్రపంచం మీద ఇక ముందు కూడా పుట్టడు ద్వారా చూస్తే నీలాంటి మనిషి ఎవరైనా ఉండవచ్చు ఎక్కడైనా కానీ మాట్లాడటం నడక ఇవన్నీ తెలిసిన తర్వాత అతను వేరే నువ్వు వేరే కాబట్టి నువ్వు ఒక గొప్ప వ్యక్తివి నీకు వచ్చేటటువంటి విలువ నువ్వు చేసిన పనులను బట్టి వస్తుంది కాబట్టి దీనికి ఒక గోల్ అంటూ ఏర్పరచుకొని నువ్వు ఏం చేయదలుచుకున్నావు వదిలేసే నీ పెద్దలు వాళ్ళకు ఆర్థిక పరిస్థితులను బట్టి నిన్ను చదివించలేకపోవచ్చు నువ్వు అనుకున్న చదివించలేకపోవచ్చు కానీ నువ్వు ఈరోజు ఏమనుకుంటున్నావు అనేది నిర్ణయించుకో దీనికి గోల్ అంటే గమ్యం లక్ష్యం ఎక్కడికి వెళ్ళాలి మనం నువ్వు ఇవ్వాలనేటటువంటిది నిర్ణయించుకోవటం ముఖ్యం వ్యక్తి వికాసానికి లక్ష్యం గోల్ ఎయిమ్ ఆబ్జెక్టివ్ ఏ ఉండాలి ఒక బాణం తీసుకొని నువ్వు ఒక వస్తువుని కొట్టాలనుకో ఏ వస్తువుని కొట్టాలనేది ముందు నిర్ణయించుకుంటే ఆ దిశగా చూసి బాణం అక్కడికి వేస్తావు సూటిగా అనుకున్న చోట తగలకపోవచ్చు మొదట్లో సాధన చేస్తే నువ్వు అనుకున్నటువంటి దాన్ని సాధించవచ్చు ఈ గోల్లో లాంగ్ టర్మ్ గోల్స్ అంటే రాబోయే ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పైన ఇది రెండు వేల ఉన్నాం మనం అయిపోవస్తుంది ఒక మూడు నెలలు నెలల్లో ఇది అయిపోయిన తర్వాత రెండు అనుకోండి రెండు వేల రెండు రెండు వేల మూడు రెండు వేల నాలుగు ఆఖరికి నేను ఏమి ఎలా రూపొందాలి ఏ స్థాయికి రావాలి నేను చేయదలుచుకుంది ఏమిటనేది ఆలోచించు ఇది ఒక ఎక్కని చెప్పినట్టుగా ఇప్పుడు చెప్పలేము మూడు ఆరు అన్నట్లుగా ఆలోచించాలి ఇచ్చేద్దాం ఇది కాదు ఇంకోటి ఇంకోటి మీరు నేను ఎట్లా చేస్తానని ఆలోచించవద్దు అసలు ముందు ఆ తర్వాత చెప్పుకుందాం ముందు నువ్వు ఏం చేయదలుచుకున్నావు ఒక చెన్నై వెళ్ళాలి నేను అనేటటువంటి ప్రయాణం ఉందనుకోండి ఆ ప్రయాణం చెన్నై కనుక నిర్ణయించుకుంటే నీకు ఉన్నటువంటి వనరులను బట్టి ఒక సైకిల్ ఉంటే సైకిల్ మీదనే బయలుదేరి ఏమీ లేకపోతే నీకు వెళ్ళాలి అనేటటువంటి తపన గనక గట్టిగా ఉంటే నడిచైనా వెళ్ళొచ్చు అయి తర్వాత ఆలోచితాం ఏంటి అనేది ముందు ఆశయం అనేది నిర్ణయించుకోవాలి ఇది దాదాపుగా నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత ఏమై కావాలి అని ఆశిస్తున్నావో అది లాంగ్ టర్మ్ గోల్స్ అంటారు ఇప్పుడు మన యువకుల్లో విద్యార్థుల్లో ఉపాధి తరగతి విద్యార్థి ఉన్నాడనుకోండి అతనికి ఇంటి ఐదు నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత ఏమను ఏ డిగ్రీ పూర్తి చేయాలి అనుకుంటాడు ఏ డిగ్రీ చదవాలి ఇంటర్మీడియట్లో ఏ శాఖ చదవాలి ఏ శాస్త్రం చదవాలి డిగ్రీలో ఏం చదవాలి అనేది ఒక ప్రణాళిక వేసుకుంటాడు తర్వాత అయితే ఎక్కువ కాలానికి సంబంధించినటువంటి ఐదు సంవత్సరాలు మనం ఐదు సంవత్సరాల తర్వాత నువ్వు ఎలా రూపొందలుచుకున్నావో నువ్వు ముందు నిర్ణయించుకో దానికంటే మీడియం టర్మ్ గోల్స్ మీడియం టర్మ్ అంటే రెండు సంవత్సరాలలా అనుకోవచ్చు ఖచ్చితంగా రెండు అని కాదు ఆ చెన్నై వెళ్ళాలంటే ముందుగా మనం ఏ ఏ పట్టణాల మీదుగా వెళ్ళాలి అనుకోవటానికి చెన్నైకి మధ్యలో వచ్చేటటువంటిది నెల్లూరు అనుకుందాం ఈ మధ్యలో వెళ్ళేటప్పుడు నువ్వు ఎట్లా వెళ్ళాలి ఏంటనేది మీడియం టర్మ్ గోల్స్ ఇది షార్ట్ టర్మ్ షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్నాయి షార్ట్ టర్మ్ గోల్స్ అంటే ఈ సంవత్సరం లోపల ఈ నెలలో ఈ రెండు నెలల్లో మూడు నెలల్లో ఈ ఇమీడియట్గా మనకు ఉన్నటువంటి కాలంలో ఈ సంవత్సరం ఆఖరికి నేనేం చేయాలి అని చెప్పటం విద్యార్థులకు వచ్చేసరికి వాళ్ళకి షార్ట్ టర్మ్ గోల్ ఏముంటుంది వాళ్ళు చదివేటటువంటి సంవత్సరం చదువు పూర్తి చేసి మంచి మార్కులతో పాస్ అవ్వాలి అనేది షార్ట్ టర్మ్ గోల్ ఉంటుంది ఈ గోల్ తీసుకున్న తర్వాత దాన్ని ఎట్లా సాధించాలి అనేటటువంటిది మనం రేపు పాఠంలో చెప్పుకుందాం ఆశయం ఆశయం ఏంటి అనేది ఆశయానికి ను ఇప్పుడు నీకేం కావాలి అని అడిగితే మా కృష్ణ లాంటి వాళ్ళైతే ఓ శంకర విలాసులో స్వీట్స్ కావాలండి అంటాడు లేకపోతే ఇంకో బిర్యానీ కావాలి అంటాడు అది విష్ గోల్ అవ్వదు తాత్కాలికమైన కోరిక ఏదో అలా ఉంటాం అనుకో ఆ సిటీ బస్ అక్కడికి వెళదామనిపిస్తుంది ఇవన్నీ గోల్స్ కాదు కోరికలు మాత్రమే గోల్ అంటే ఒక లక్ష్యం పెట్టుకొని ఇది చేయాలి నేను అనుకొని నేను ఇవాళ లోపలి ఈ పుస్తకం పూర్తి చేయాలి ఇది చదవాలి ఈ పదిహేను పేజీలు చదవాలి ఇవ్వాలి అనుకోవటం ఈనాటి గోల్ ఏ రోజుకి ఆ రోజు కూడా గోల్ నిర్ణయించుకుంటాం నిర్ణయించుకొని ఆ గోల్ సాధించడానికి వచ్చేటటువంటి అవరోధాలు ఏంటి సాధించాలంటే ఏమేమి వనరులు కావాలి నీకు నీకు ఆల్రెడీ ఇప్పటికే ఉన్నటువంటి వనరులు ఏమిటి వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి అని ఇది పెద్ద ప్రణాళిక ఈ ప్రణాళికకి ముందు మనకున్నటువంటి అలవాట్లను మార్చుకోవాలి వదిలించుకోవాలి పోవు నువ్వు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వచ్చినాయి పొద్దున్నే ఎనిమిదింటికి కానీ నిద్రలేవు అంతసేపు నిద్రపోతే అవసరం లేదు నువ్వు మంచం మీద పడుకునే ఉంటావు దుప్పటి కప్పుకొనే ఉంటావు జరిగేవన్నీ వినపడతానే ఉంటాయి కానీ నిద్ర లేవు ఇక శరీరానికి ఆ నిద్ర అక్కర్లేదు ఒక్కసారి ఒక ప్రతి చేయొచ్చు ఇవన్నీ ఆ పాఠాలన్నీ ఎలా చేయొచ్చు నువ్వు అనుకున్న తర్వాత ముందు నువ్వు అనుకోవటం ముఖ్యం నువ్వు ఏం చేయదలుచుకున్నావు అనేటటువంటిది ఆలోచించు వారం రోజులు పది రోజులు పదిహేను రోజులైనా తీసుకో ఏం చేయాలి రాసుకో అన్నింటిలో కొన్ని తీసేసుకో చివరికి మొదటి ఒకటి రెండులోకి తీసుకొచ్చేసి నేను సాధించవలసికుంది ఐదు సంవత్సరాల తర్వాత ఇక్కడికి వెళ్ళి ఒక కంప్యూటర్ ఇంజనీర్గా ఉద్యోగం చేయాలి లేకపోతే ఎంబీబీఎస్ చదవాలి ఇట్లా గోల్ నిర్ణయించుకుంటే దాన్ని ఎట్లా ఆచరించాలి సాధించాలి అనేటటువంటిది మనం తర్వాత పాఠాల్లో చెప్పుకుందాం సెలవు